సంఖ్య మూడు వందల ఇరవై నిండు మనసే నీపూజ అండగోరకుండు టయూ నీపూజ ఇందుహరిగలడందులేడనేటి నిందకుపాయుటె నీపూజ కొందరు చుట్టాలు కొందరు పగనే అందదుకు మానుటదియే నీపూజ తిట్టులు కొన్నెని దీవెన కొంతని నెటుకోనిదే నీపూజ పెట్టిన బంగారు పెంకును ఇనుమును అట్టెసరియనుటదియు నీపూజ సర్వమునీవని స్వతంత్రముడిగి నిర్వహించుటే నీపూజ పర్వి శ్రీవేంకటపతి నీ దాసులపూర్వమనియడి బుద్ధి నీపూజ